నలభై తొమ్మిది అంతరాత్మనెరిగి ఆనందముందక భ్రాంతి దయ్యములచే పట్టుబడిన చింత తీరదయ్య చీకాకు విడదయ్య అఖిల జీవసంగ ఆత్మలింగ భావము శరీరములోని బ్రహ్మనాడిని స్థావరముగా ఏర్పరచుకొని శరీరమంతటా నఖశిఖ పర్యంతము వ్యాపించి శరీరాకృతిని పోలియున్న ఓ ఆత్మ వినుము మనిషి నేను దైవజ్ఞాన విషయములలోనున్నానని పొరబడి మతముల భ్రమలోనో దేవతల భ్రమలోనో మునిగి నా దేవుడు గొప్పయనో నా మతము గొప్పయనో నా మార్గము గొప్పయనో వాదించుకొనుచుండిన ప్రయోజనము లేదు జీవాత్మ అయినవాడు తనలోని ఆత్మ ఆత్మవిషయమును తెలియనిది ఆత్మను తెలిసి దాని ఆనందమేమో తెలియనిది లోపల గుణముల చింతలు తీరవు గుణముల చింతలు తీరనిది చీకాకులు బాధలు వీడవు అందువలన ఏ కాని కొంత ఆలోచించవలసి ఉన్నది దేవుడు సర్వవ్యాపి అయినప్పుడు మన శరీరములో కూడా ఉన్నాడని శరీరములోనే దేవుడిని తెలియవలసి ఉన్నదని శరీరములోని దేవుడిని తెలియాలంటే దేవుడికి నీకు మధ్య గల ఆత్మను తెలియవలసి ఉన్నదని ఆత్మను తెలియాలంటే శరీరములోని స్థితిగతులు తెలియవలెనని శరీరములోని స్థితిగతులను తెలియనిది మాయా అను దయ్యము వదలదని మాయా అనుదయ్యము సర్వోన్నతుడైన దేవుడిని తెలియనియదని మాయ వివరము తెలిసి దానిని వదిలించుకున్నప్పుడే మొదట ఆత్మ ఆ తరువాత దైవమైన పరమాత్మ తెలియగలడని గ్రహించవలెను